శోదు ప్రభ పురుషుల దీవ దినమంతా సాయం చేసి నడిపించి విజయం మిషన్ నా దీవానికి శోదం ఈ దినం మీ కృపలో జ్ఞాపకం చేసుకొని చింత మంద భయపడకున్నారు యేసు ఆ కలవరిసుల ప్రభ మా పాపం మా శాపం మా రోగం మా విసన చెడు మాకు వచ్చిన శిక్ష మీరు పనికి మమ్మీ నిత్య జీవం ఇచ్చి ఇచ్చిన దీవానికి సూత్రం దేవా పాఠాధార వాక్యధారం నడిపించింది రాక భావం సమీపంది నా దీవానికి శోధం చేసాం యశు ప్రభ ఆత్మల భారం కలీరు ప్రాధం దని నా దీవానికి శోదం చేసాం వాక్యందర ప్రభ గ్రహించగల ఉదయం దని ఆత్మని తెలివండి వినగల సంపూర్ణ ప్రభ హలని సరిభోమి మార్చి ఆ దీవంతు మీరుండి మీ ప్రసిద్ధాత్మ నడిపి ఉదయించమని ఆమీన్ సార్ అది ఎంత సత్యమైన ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా యేసు ప్రేమా అది కొలువగాలిని ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా యసు ప్రేమా ఏ పరిస్థితిలోను ఏ షరతులు లేక ఏ పరిస్థితిలోను ఏ షరతులు వందనం ప్రభుణ ప్రేమించే నన్ను వందన ప్రభు అద్యంత సత్యమైన ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా యేసు ప్రేమా దుని నేను మరచి ఆ ప్రేమను నీ విడచినను దేవుని నేను మరచినను ఆ ప్రేమనుని విడచినను కలికరించు ఆ పుడు నా కైపరికపించు ఎంతగానో నన్ను ప్రేమించు కనికరించు హా హృదయం ఎప్పుడు నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు అది ఎంత సత్యమైన ప్రేమా దైవ ప్రేమా నిత్యపే దైవపేమా యసు ప్రేమా తల్లియనాను మరచినను ఈ లోకమితే షించినను తయనాను మరచినను ఈ లోకమితే chin chinanu manchi ka parina nannu vetakunu na kai parita pinchu enta gaana nannu preminchu manchi ka parina nannu vetakunu na kai parita pinchu గానో నన్ను ప్రేమించు అది ఎంత సత్యమైన ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమ దైవ ప్రేమా యసు ప్రేమా అది కొలు బాగాలేని ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా యేసు ప్రేమా ఏ పరిస్థితిలోను ఏ శరతులు ఏ పరిస్థితిలో నూ శరతులు ప్రేమించే నన్ను వందన ప్రభు నకు ప్రేమించే నాన్ను వందన ప్రభు నకు అది ఎంత సత్యమైన ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా ఎసు ప్రేమా అలలుయాజ్లా సిస్టర్ నక్క బ్రదర్ వాళ్ళు రాలేదు రోడ్ సిస్టర్ వాళ్ళు ఎప్పుడో నిరాకణ సమయం ఎప్పుడో నిరాకణ సమయం ఏసు ప్రభు ఆ విమోచక ఎప్పుడో నిరాకణ సమయం ఏసు ప్రభు ఆ విమోచక ఎప్పుడో నిరాకడ సమయం తండ్రిక గాని మరి వరికి తండ్రిక గాని మరి వరికి తెలియరాని మర్మమిది ప్రియతనయుడవో అతి వినయుడవు ప్రియతనయుడవు అతి వినయుడవు పరమ తండ్రి పంపులా మేఘములపై రానున్నావా ఎప్పుడో నిరాకడ సమయం ఏ సుప్రభువామా విమోచకా ఎప్పుడో నిరాకడ సమయం దొంగను బోలియో రానున్నావా దొంగను బోలియో రానున్నావా ఎది నమో మరీ గడియో అవిధేయులపై ఉగ్రత చూపుచూ అవిధేయులపై ఉగ్రత చూపుచు ఆది ఉగ్ర రూపడమై మేధములపై రానున్నావా ఎప్పుడో నిరాకడ సమయం ఏ సుప్రభువామా విమోచకా ఎప్పుడో నిరాకడ సమయం తండ్రికే గాని మరి ఎవరికి తెలియరాని మర్మమిది ప్రియతనయుడవు అతి వినయుడవు ప్రియతనయుడవు అతి వినయుడవు పరమ తండ్రి పంపు వేళ మేఘములపై రానున్నావా ఎప్పుడో నిరాకడ సమయం ఏ సుప్రభువామా విమోచకా ఎప్పుడో నిరాకడ సమయం ప్రైజరాడు సిస్టర్ అదే ప్రేసలాడు అన్న థ్యాంక్ యూ అన్నా ప్రేజలాడు బ్లోరీ సిస్టర్ ప్రేజలాడు స్థూద్రం పరిశుద్రం ఏమన్న రాజానికి వందనాం ఏసుక్రిస్ రజానికి వందనాలు తండ్రి దేవ దినమంతా కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాసు రజానికి స్థూద్రం దేవాసు క్రిష్ రజానికి వందనాలు తండ్రి దేవ మరి ఎక్కడ అక్కడ మీరు ఉంటారు రాజా మరి నాం ఇక్కడ కూడినం దేవ దేవ రక్త పురుష దయచి నీ ఆత్మ దేవా మీరు మాతోని మాట్లాడి వాక్యం ద్వారా మీరే మా అతను మాట్లాడి నేనామానికి స్థుతి ఘనత మహిమ చెల్లును గాక దేవా దివా మీరే మాట్లాడండి దేవా మీరే మా అతను మాట్లాడి నే నామానికి మహిమ కలగాలి దేవా మీరే ఆత్మకార్యం జరిగించామని యేసు కృష్ణం నడుచు నామ్ తండ్రి ఆమెన్ అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన ఆ కాలమందు ఎరుశలేం ఎరుశలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి ఆ కాలమందు ఎరుశలేములోని సంగమునకు ఏం కలిగిందంట గొప్ప హింస కలిగింది అపోస్తులు తప్ప అందరును యోదయ సమరయ దేశానికి దేశంలో ఎందు చెదిరిపోయిరంట ఆయ సమరయ సమరయ దేశానికి యూదయ దేశానికి ఒక అపోసులు అందరు అపోసులు తప్ప అందరూ చెదిరిపోయిరు సమరయ దేశం అంటే ఒక అన్య దేశానికి అందరూ అన్య దేశానికి మరి యూదయ దేశానికి వాళ్ళు చెదిరిపోయిరంట చెదిరిపోయి గొప్ప హింస కలిగినందున అక్కడ ఏం కలిగిందంట ఆ కాల మందు గొప్ప హింస కలిగింది ఈనాడు కూడా మనం చూస్తా ఉన్నాం అక్కడక్కడ సంఘాలు మరి భయంకరంగా హింసలు పొందుతా ఉన్నారు దేవుని బిడ్డలు హింసలు పొందుతా ఉన్నారు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి ఏం తెలుసలేదు అక్కడ ప్రజలు అక్కడక్కడ సంఘాల భయంకరం హింసలు మరి వాళ్ళకి కరువు తినడానికి తిండి కూడా లేకుండా ఈనాడు కూడా సంఘాలకి భయంకరంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇక్కడ అపోసుల కార్యంలో అంటున్నాడు ఆ కాలం మందు ఎరిశులేం గొప్ప హింస కలిగినందున అపోసులు తప్ప అందరూ యోదయ సమరయ దేశంలో అందు చెదిరిపోయి చెదిరిపోయిరంట చెదిరిపోయి ఇని రెండో వచనం ఏమంటుంటే భక్తి గల మనుషులు స్టెఫెన్ ను సమాధి చేసి భక్తి మనుషులు సారీ భక్తి మనుషుల భక్తి గల మనుషులు సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రాలాపించిరి స్టెఫెన్ చనిపోయినప్పుడు స్టెఫెను లోపడా అనే అతను ఏం చేసినంటే ఆహారమే ఆహారం పంజడం విషయంలో ఉండే కానీ బయటికి వచ్చి అతను ఏం చేసినట దేవుడు వాక్యాన్ని ప్రకటించిండు కాబట్టి అతన్ని అతన్ని చంపండ్రు దానికి అతన్ని చంపిరు కాబట్టి భక్తి గల మనుషుడు స్టిఫెన్ని సమాధి చేసి అతన్ని కూర్చి బహుగా ప్రలాపించిరట ఆ యొక్క ఏం చేసినట్టు అక్కడ ప్రలాపించినట బహుగా అక్కడ ప్రలాపించిండ్రు సవులైతే ఇంటి దొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయిండట తవులు అప్పటికి అపోసురుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతను ఎట్లుండటంట స్త్రీలని పురుషలని ఈడ్చుకొని పొయి చిరసాలలో వేయించి సంగమును పాడు చేయొచ్చు ఉండేను ఈనాడు కూడా చాలా మంది చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ సౌలు మరి ధర్మశాస్త్రం ప్రకటించింది కాబట్టి ధర్మశాస్త్రం ఉన్నాడు కాబట్టి ఆయనే పాత వ్యక్తి కాబట్టి ఆ యొక్క వ్యక్తిలా ఉన్నాడు కాబట్టి ఆ సౌలు ఏం చేసిండట స్త్రీలను పురుషులను గుంజుకొని సంఘంని పాడు చేయొచ్చు ఈనాడు కూడా ఆ అట్లనే చేస్తావు సంఘంలోని పాడు చేస్తా ఉన్నారు భయంకరంగా కాలు చేసారు మనకు చూస్తా ఉన్నాం వార్తలు చూస్తూనే మరి మనకు అన్నిట్లా మనం చూస్తున్నామని తెలుసుకుంటూనే ఉన్నాము ఇప్పటికి ఇంకా చాలా దేశాలలో కూడా అట్లనే చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ సంఘం కూడా ఈయన అపసరుడైన పౌలు ఏం చేసినాడా పాడు చేచ్చి ఉండను మనుషుల స్త్రీలని పురుషులని ఆయన ఈడ్చుకొని పోయిండు కాబట్టి ఇక్కడ ఏమంటు కాబట్టి చెదిరిపోయిన వారు సువార్థ వాక్యంను ప్రకటించు సంచారము చేసిరి ఏం చేసిరంట కాబట్టి చెదిరిపోయిన వారందరంటే ఏం చేసిరంట సువార్థ వాక్యమును ప్రకటించచ్చు సంచారము చేసిరట సువార్థని ప్రకటిస్తా ఉన్నారట అట్లకైనా వాళ్ళు ఏం చేసినట చెదిరిపోయినా కూడా వాళ్ళు ఏం చేసినట దేవుడు సువార్థని వాక్యాన్ని ప్రకటించు సంచారము చేసుకుంటే వెళ్ళిపోతా ఉండరు దేవుడు శిష్యులు అక్కడ ఆ కాలంలో శిష్యులు దేవుడు బిడ్డలంతా సువార్త ప్రకటించకుండా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు ఈనాడు ఇంత హింస జరిగినా కూడా దేవుడు సువార్త మాత్రము అవతలేదు చిన్న పిల్లల ద్వారానే కానీ పెద్ద పిల్ల ద్వారానే కానీ ఎవరి ద్వారానే కానీ దేవుడు వాక్యం వెళ్ళిపోతా ఉన్నది అందరినీ దేవుడు వాడుకుంటుండు కానీ మనుషుడు ఏం చేస్తుండే దేవుడికి విధేయత కలిగి జీవించలేడు దేవుడు ఎందు భయభక్తులు కలిగి జీవించలేడు కాబట్టి మరి ఎవరైతే విధేత కలిగి ఆయన ఒక మాటకి తీర్మానం చేసుకుని ముందుకు నడుస్తారో వాళ్ళతోనే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు వాళ్ళతోనే దేవుడు మాట్లాడి ముందుకు నడిపిస్తా ఉన్నాడు ఇంకేమంటాడంటే అప్పుడు పిలిపు సమరయ పట్టణంకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించు ఏం చేసినడా పిలిపు సమరయ దేశానికి వెళ్ళిండు ఆ సమరయ ఏం దేశం అన్య దేశం ఆ దేశానికి ఎవరు వెళ్ళిండ్రు పిలిపు క్రీస్తుని ప్రకటించు చుండెను అన్నిలు దేవుని వాక్యము అక్కడ విన్నరు ఇన్నో అను మనము అరే వీళ్ళకు చెప్తే వింటారా లేరా అని మనం భయపడతా కానీ ఇక్కడ ఏం చేసినట పిలిపి ఏం చేసినట్ట ఆ సమరయ్య పట్నానికి వెళ్ళి ఏం చేసిండట క్రీస్తుని ప్రకటించుండేను క్రీస్తుని అంట ప్రకటించు ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు చెదిరిపోయినా కూడా వాళ్ళు ఏం చేసినట్ట దేవుని స్వార్థని ప్రకటించుకుంటా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు కానీ మనకు అన్ని ఉన్నాయి మనకి అంటే అన్ని అనుకూలంగానే ఉన్నాయి మనము ప్రకటించలేక పోతా ఉన్నాం కాబట్టి దేవుడు సువార్థ విలు ఈయనకు పిలుపు ప్రకటించు ముందుకు వెళ్ళిండు జనసమూహములు విని జన సమూహం అక్కడ ఆ సమరయపట్నంలో ఏముందట జన సమూహములు విని పిలిపు చేసిన సూచక్రియలను సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయ్యందు ఏక మనసుతో ఆ జనసమూహం అంట చెప్తున్న మాటలను దేవుడు యొక్క మాటలను విని ఏం ఏక మనసుతో లక్ష్యం ముంచగా ఏక మనసుతో ఏం చేసినట్ట దేవుడి యొక్క మాటలందు లక్ష్యం ఎవరు ఆ యొక్క దేశ జనస ఆ సమరయ పట్నంలో ఒక జన సమూహం అంట దేవుడు యొక్క మాటలు పిలుపు ప్రకటించుతుంటే వాళ్ళు ఏం చేసినట ఏక మనసుతో ఒకటే మనసుతో వాళ్ళు ఏం చేసినట్ట లక్ష్యం ముంచగా అనేకులను అనేకులకు పట్టిన అనేకులకు పట్టిన పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయేను అనేకుల అనేకులకు పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయినాయంట ఎవరు ఒక పిలిపి ప్రకటిస్తుంటుండ అనేక ఆత్మలకు అనేకులకు పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను తుడు వాళ్ళ ఆనాడు ఆ ప్రజలు దేవుడు వాళ్ళు కూడా మనలానే మనుషులు కాబట్టి వాళ్ళు ఏం మాటలు చెబుతుంటుంటేనే ఆకు అపవిత్ర పెద్ద కేకలు వేసి వెళ్ళిపోయినాయంట కేవలం నోటి ద్వారా తన దేవుడు మాట పలుకుతుంటేనే ఒక ఆత్మ పవిత్ర ఆత్మ పట్టిన పెద్ద ఆ దయ్యములు కూడా వెళ్ళి పోయినాయి ఈనాడు మనము మనం కూడా సేవ కూడా సేవ చేస్తున్నారు కేవలం మనం సూచక్రియలు కొంచెం అద్భుతం జరగానే అరే మా సంఘం అద్భుతం జరిగింది అని అనుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళే దేవుడు మహిమ దొంగలిస్తున్నారు కానీ దేవునికి మాత్రం మహిమ పోతలే కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే దేవుడు యొక్క సువార్థం ప్రకటించి నోటి ద్వారానే ప్రకటించారు కాబట్టి అక్కడ అపవిత్ర కూడా వెళ్ళిపోయినాయి కాబట్టి ఇక్కడ ఏమన్నా వదిలిపోయేను పక్షవాయువు గల వారును స్వస్థత పొందిరి పక్షవాయువు గల వారు కూడా లేచిడీరంట అనేకులు లేచిరంట ఇప్పుడు అప్పుడు అనేకులు లేచిరు ఇప్పుడు ఒక్క మనిషి లేవంగానే ఒక సంఘంలో ఒక మనిషి ఒక కుంటి వాళ్ళు లేచినా వాళ్ళు ఏం చేస్తారంటే అరే లేచిండు మా సంఘంలోని అని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళతో వాళ్ళ వాళ్ళ ఘనత వాళ్ళు తెచ్చుకుంటారు కానీ ఇక్కడ దేవుని వీళ్ళు ఘనత దేవునికి ఘనత కలగడానికి దేవునికి మహిమ కలగడానికి వీళ్ళన్ని అద్భుతాలు చేసిరు కుంటి వారు లేచిరు పక్షవాయుగల వారు కూడా పొందిరు దేవుడు వాక్యం చెప్తుంటేనే స్వస్థత పొందుతారు మనం చేయబెట్టి ప్రార్థన చేయడం కంటే వాళ్ళు మనం ఏం చేస్తాం దేవుడు మాట చెప్పంగానే వాళ్ళు స్వస్థత పొందుతారు దేవుడు వాక్యం చెప్పడానికి చెప్పినప్పుడే వాళ్ళకి ఏము వాళ్ళ హృదయములు పశ్చాతపము వస్తుంది మారుమనసు పొందాలంటే దేవుడి యొక్క వాక్యము వాళ్ళకి మనము ప్రకటించాలి కాబట్టి ఆనాడు సుహార్త ప్రకటించింది ఎవరు కాబట్టి పక్షవాయుల వారు బాగుపడరు అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు పొందినరు మరి ఇది ఏమంటారు అనేకలు కుంటి కూడా లేచిరు ఇంకేమంటుండు అందుకు ఆ పట్టణంలో మిగులా సంతోషము కలిగాను అందువరక కుటు ఆ సమరయ్య పట్నంలో సంతోషము లేదు కాబట్టి ఇవన్నీ పోయడానికి ఆ సమరయ్య పట్నం ఏమొచ్చిందట మిగులా సంతోషము కలిగింది అక్కడ సంతోషము కలిగింది కాబట్టి దేవుడు అక్కడ మరి వాళ్ళని వాడుకుంటా ఉన్నాడు ఈనాడు వాళ్ళకి ఇచ్చిన సహజంగా మనలాగనే మనుషులు కాబట్టి ఈనాడు మనకు కూడా ఇచ్చింది కాబట్టి మనం కూడా ఏం చేయాలంట ఇంకా మనం కూడా దేవుడు దేవుడు దగ్గర ప్రార్థన ఎక్కువ గడిపి మనం కూడా దేవుడి ప్రార్థన గడిపి మనము అనేకలు కూడా సువార్త ప్రకటించాలి పెద్దవాళ్ళకైతే పెద్దవాళ్ళకు చెప్పాలి చిన్న వాళ్ళకైతే చెప్పాలి చూడు ఆనాడు సమ్మరయ పట్నానికి పిలిపి చెప్పిండి ఈనాడు మన పట్టణం కూడా భయంకరంగా ఉంది యవనస్సులు భయంకరంగా పాడు భయంకరంగా పాపం తల్లిదండ్రులు వాళ్ళని పెంచి పెద్దగా చేసి పాపం వాళ్ళని చేసి వాళ్ళని చదువు చదిపించి వాళ్ళని ఎంత బాగు చేసినా కూడా వాళ్ళు అంత చూసినా కూడా వాళ్ళు ఏం చేస్తుంటే కాలేజీల లాగా పోతున్నామని మోస్తున్నారు కానీ వాళ్ళు కూడా భయంకరంగా చాలా జీవిస్తా ఉన్నారు వాళ్ళు భయంకరంగా జీవిస్తా ఉన్నారు ఇంకేమంటున్నారు తొమ్మిదో వచనంలో అంటే సీమోనను సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పఠనంలో గారడి విద్య చేయిచు తానెవడో ఒక తాను ఒక గొప్పవాడని చెప్పుకొనిచు సమరయ్య జనులను విభ్రాంతి పరచుచుండేను సీమోన్ అంట ఇక్కడ సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతడు ఏం చేస్తుండట ఒక పట్టణంలో ఎమిషన్ లోగడ అనే పట్టణంలో గారడి విద్య చేస్తుండట గారడి విద్య అంటే మంత్రం అట్లా చేయడం విద్య అలాంటి విద్య చేస్తా ఉన్నాడు చేస్తా ఉంటుండే మనుషులకు ఏమొచ్చిందట విభ్రాంతి పరచుచుండెను అప్పుడు ఏమైందంట కొద్దివాడే మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు అతని లక్ష్య అందరూ అనుకున్న కొద్దివారు అనుకుంటున్నాడా కొద్దివారు గొప్పవారు ఏమనుకుంటే ఏమనుకురంట దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అనుకురంట ఎవరిని ఒక సిమోని అనుకున్నాడు గారడి విద్య చేయవాడిని అనుకొని అతని ఎందు ఏం చేసినట్టు లక్ష్య పెట్టిరే లక్ష్యం పెట్టిర ఈతని ఎందు కూడా లక్ష్యం పెట్టింది కానీ ఇతను ఎట్లుండంట గారడి విద్య చేయవాడు ఈ మాటలు చెప్పడం మంత్రం చేయడం సోద చెప్పడం అలాంటి వ్యక్తి దగ్గర కూడా వీళ్ళు ఏం చేసినట్ట లక్ష్య పెట్టిరంట సార్ మనుషులు ఏం చేస్తారంటే ఈ ఎవరేం చెప్తారు వాళ్ళ అందే లక్ష్య పెడతారు అది కరెక్టా రాంగా ఇది మంచిదా కాదా అని దాన్ని పరిశీలించడం మనుషులకి తెలియదు మనిషి తెలుసుకుంటే వాళ్ళు పరిశీలిస్తే చెడ్డదంటే తెలుసుకున్న ఏం చేశారు దాని నుంచి పక్క జరిగిపోతుంది కానీ ఇక్కడ ఈ మనిషి ఈ వ్యక్తి చేస్తుంటే కూడా ఇతను ఏం చేస్తుంటే ఇతని అందు కూడా వీళ్ళు ఏం చేసినట్ట అతడు బహు కాలము గరడి గారడిలు చేచు వారిని విభ్రాంతి పరిచినందున వరతని లక్ష్య పెట్టిరి బహుకాలం ఏం చేసినట్ట అతడు బహుకాలము గారడి చేయిచు వారిని విభ్రాంతి పరిచినందున వరతని లక్ష్య బహుకాలము చేసింది కాబట్టి అతని ఎందు ఏం మళ్ళీ వీళ్ళు లక్ష్య పెట్టిరంట అయితే పన్నెండవ వచ్చినం ఏమంటుండే అయితే పిలుపు దేవిని రాజ్యంని గూర్చియుసు క్రిస్తు నామంను గూర్చియు సువార్త ప్రకటించుచుండగా అయితే ఏం చేసినట పిలిపు ఏం చేసినట దేవుని రాజ్యంను గూర్చియుసు క్రిస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించు దేవుని నామం అంట రాజ్యంను గూర్చి అంట సువార్తను గూర్చి ప్రకటించు వారతన్ని నమ్మిరి అప్పుడు ఏం చేసినట ఆ సువార్త ప్రకటిస్తున్న ఎవరు పిలిపు ప్రకటిస్తుంటే ఏసుక్రీస్తు ఏం చేసిన ఏసుక్రీస్తు దేవుని రాజ్యంను గూర్చియుసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించ వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్సము పొందిరి పురుషులను స్త్రీలను ఏం చేసిరంట బాప్టిజము పొందిరంట అప్పుడు సీమోను కూడా నమ్మి బ్యాప్సం పొంది పిలిపును ఎడబాయకుడి సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాతి నొందెను సూచక్రియలను అద్భుతములను చేసిరంట ఎప్పుడు ఏసుక్రి స్నామంను గూచి సుహార్త ప్రకటించి చెందుగా వారు అతన్నిని పురుషులను స్త్రీలను బాప్సము పొందిరి అప్పుడు ఏసుక్రీస్తు నామంలో వాళ్ళు బ్యాప్టిజము పొందిర్రు సువార్త ప్రకటించారు పురుషులను స్త్రీలను బ్యాప్సము పొందిరి స్త్రీలను పురుషులు అంతా పొందిరు ఎప్పుడు ఆ యొక్క రాజ్యం గురించి సువార్త ప్రకటించింది పిలిపి కాబట్టి అప్పుడు పురుషులు స్త్రీలు అంతా బ్యాప్టిజము పొంది అప్పుడు సిమోను కూడా నమ్మి బ్యాప్సము పొంది సిమోను ఏం ఆ గారెడి సిమోను కూడా బ్యాప్టిజము పొందిండు పిలిపిను ఎడబాయకుండి విడబాయకుడి విడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుడా చూచి విభ్రాంతి నుందిండ ఆయతను కూడా విభ్రాంతి నుంది ఆయన చేసిన సూచక్రియలను మహత్కారలను చూసి ఏం చేసినాడు విభ్రాంతి అతను కూడా విభ్రాంతి నొంది ఏం చేసినాడు బ్యాప్టిజము ఈ గారెడ్ సిమోను కూడా బ్యాప్టిజము పొంది ఏం చేసిందంటే పద్నాలుగు అవచ్చు సమరయ ఇక్కడ ఏమంటుండడు సమరయ్య దేవుని వాక్యము అంగీకరించిరని ఎరిశిలేం లోని విని ఏమేసినా సమరయేలోని చూడు అక్కడ పిలి అక్కడ సింహను కూడా ఏం చేసిన పొందిండు అక్కడ పిలిప్ చెప్పినందుకు దేవుని రాజ్యం గురించి చెప్పినందుకు దేవుని దేవుని గారెడి సింహోను కూడా బ్యాప్టిజము తీసుకున్నాడు తీసుకొని ఏం వేసిండు కూడా విభ్రాంతి నొందేను అని అంటుండు దేవుడు అంటు ఇక్కడ అంటున్నాడు ఇక్కడ ఇక్కడ వాక్యం అంటుండు దేవుని దేవుని వాక్యం అంటుంది ఏం చేసినాడు కూడా విభ్రాంతి నొందిండటంట నొంది ఏం చేసిన పద్నాలుగు వచ్చిన ఏం జరిగిందంటే సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించరని ఎరిశలేంలోని అపోసులు విని పేతురుని యువహాను వారి యుద్ధకు పంపిరి అప్పుడు ఏం పేతురు యువహాను కూడా అక్కడికి వచ్చేసి ఏం మీరు వచ్చి వారు పరిశుధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి పేతులు వ్యూహాను కూడా పరిశుధాత్మ పొందవాలని వారి కొరకు ఏం చేసిరండా ప్రార్థన చేసిరండ ఈ రోజు మనం కూడా పరిశుధాత్మ చాలా అవసరం దినదిన పరిశుధాత్మ పొందగాలి దేవుడు వాక్యాన్ని కూడా మనము ధ్యానించాలి దేవుడు వాక్యం మనం ధ్యానించి అది ఎట్లుంది మనం దాన్ని పరిశీలన చేయాలి మనకు అర్థం కాకపోతే దేవుని మనము అడగాలి అందుకే అంటున్నాడు అక్కడ ఏమంటున్నాడే నాయద్ధ కూర్చొని నేర్చుకోమని చాలా మంది ఎవరు చెప్తే అది విని మనం చెప్తామని కొంతమంది అనుకుంటారు కాబట్టి మనం దేవుడి దగ్గర మనం మనము పరిశీలన చేయాలి టైం దొరికితే గంట సేపు కానీ గంట నారా కానీ మన దేవుడి వాక్యాన్ని మనము ధ్యానించుకుంటాం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ఇంకా టైం దొరికితే టైం సమయం పెట్టాలి సరే సమయం దొరికపోతే పొద్దున ఒక గంట మధ్యాహ్నం ఒక గంట రాత్రి ఒక గంట ఒక మూడు గంటలన్నా మనము దేవుణ్ణిలో గడపాలి కాబట్టి ఇక్కడ ఏం చేసినట్ట పేతురు యోహ అని ఏం చేసినట్ట ప్రార్థన వారి కొరకు ప్రార్థన చేసినట్ట దేని వల్ల కొరకు పరిశుధాత్మ పొందవాలనని వారి కొరకు ప్రార్థన చేసిరు కాబట్టి అక్కడ ఏం చేసిరంట అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు పిలిపించిన బాప్సం అప్పుడు ఇచ్చినప్పుడు ఆ పర్షాత్మ దిగలే ఎప్పుడైతే పేతురు యోహాను వచ్చి ప్రార్థన ప్రార్థించిండ్రో అప్పుడు దేవుని ఆత్మ దిగి దిగి ఉండే అప్పుడు దిగలేదు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా దిగిందంటే దేవుడు ఆత్మ దిగింది ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు వారు ప్రభువైన ఏసునామన బాప్సం మాత్రము పొంది ఉండది ప్రభువైన ఏసుకృష్ణామనే బాప్సము పొందిండట అక్క అక్కడ ఇక్కడ ఒక సమరయపట్నంలో చూడు అక్కడ అన్ని దేశంలో అయినా ప్రజలు దేవుడి మాట విన్నారు ఈనాడు దేవుడి మాట తెరిసి కూడా కొంచెం దేవుడి మాట తెరిసి కూడా దేవుడి మాట తెరిసి దేవుడి సేవ చేయాలన్నా కూడా మేము ఏడికి ఏడున్నాం అని మనం చెప్పగలుగుతాం ఎన్నో చెప్తాం ఎన్నో అబద్ధాలు కూడా చెప్పటలు ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటౌండ్ బ్యాబ్సం మాత్రమే పొంది అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులించగా వారు పరిశుధాత్మను పొందిరి పదిహేడో వచనం ఏమంటున్నంటే అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులించగా వారు పరిశుధాత్మను వరము పొందిరి వాళ్ళందరూ పరిశుధాత్మ అనే పొందిరు కాబట్టి అక్కడ వాళ్ళు ముందుకు అద్భుతాలు చేసుకుంటా వెళ్తా ఉన్నారు ఈ రోజు మనం కూడా దేవుడి యొక్క పరిశుధాత్మ పొందుకున్నాము దేవుడి యొక్క భాషలు పొందుకున్నాము దేవుడు యొక్క కొందరికి స్వస్థత వరాలు ఉన్నాయి ప్రవచన వరాలు ఉన్నాయి చెప్పే వారం ఉంది బుద్ధి చెప్పేది ఉంది అన్ని వరాలు ఉన్నాయి ఉన్నాయి కానీ వాడుకోలేక పోతా ఉన్నారు కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోతేనే ఉండాలి ఎవరు వాడితే వాళ్ళకి చెప్తాను దేవుడు చెప్తానే ఉన్నారు సాధ్యమైన వాడికి జాగ్రత్తగా చెప్పాలి చెప్పాలనుకుంటే చెప్పడం కాదని జాగ్రత్తగా మనము చెప్పాలి చాలా జాగ్రత్తగా మనం చెబుతుంటే వాళ్ళు వింటా ఉంటారు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఈనాడు సంఘాలు కొందరు అయితే పరిశుధాత్మని లేదంటారు కొన్ని సంఘాలు కొన్ని సంఘాలు అయితే అలలియనే లేదంటారు మరి బైబులంతా పరిషుదాత్మ ఉంది కదా మరి బైబులంతా చదువుతారు కదా వాళ్ళు పరిశుదాత్మనే లేదు అన్నగాలకు తెరుక్కుందరు దేవుడు ఆత్మనే పొందరు మనం పొందుకుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు ఇలా ఏం కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేయగానే ఏమైంది అంట వారందరూ పరిశుధాత్మ పొందిరి అప్పుడు పద్దెనిమిది వచ్చినాం ఏమంటారండి చేతులుంచుట వలన పరిశుధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచిండట ఈ గారెడి సీమోనిట చేతులుంచిట పరిశుధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను మీద చేతులు వాడు పరిశుధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఈయుడని అడిగేను ఆ శిష్యుల ఎదుట ఏం పెట్టిండట ద్రవ్యం పెట్టిండట ద్రవ్యం పెట్టి ఏం చేసిండట ఈ అధికారం నాకు ఈవి అంటుడు అతను ఈ అధికారం నాకు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు చూడు అతను ఏం దురింది అసలు సాయత కాబట్టి అతడు అట్లా అడుగుతా ఉన్నాడు ఈ ద్రవ్యం ఇస్తే నాకు ఇస్తారా అని అనుకుంటుండడు పిల్లలు మోసపోతారా అక్కడ పోలేరు కదా పొందినట్లు అధికారం నాకు ఈడని అడిగాను అందుకు పేతుడు నీవు ద్రవ్యం దేవుని వరము సంపాదించుకుందు నని తలంచుకుందు నీతో కూడా నశించునుగాక చూడు అక్కడ అప్పుడు శిష్యులు ఏది పలుకుతది జరిగింది ఈనాడు దేవుడు మనకు కూడా అలాంటిది ఇచ్చిండు కాబట్టి మనం ఎట్లా మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరిని ఏమన్నటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి వాళ్ళు ఏం నీ వెండి నీతో కూడా నశించునుగాక అనే ఒక గ్యారెడి సింహంతో పేదురు అంటా నీ ఎండి నీ ద్రవ్యం నీతోను కూడా నశించును నీ వెండి నీతను కూడా నశించిపోను నశించునుగాక అని చెప్తా అప్పుడు ఏమంటుండే ఇరవై వచనంలో నీ హృదయము దేవుని మీరు ఉదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని చెప్పేస్తుంది ఖండితంగా చెప్పేస్తా మన పేదలు మనం కూడా ఉన్నది మనం చెప్పాలి ఉన్నది ఉన్నటే చెప్పాలి చెప్తున్నది మంచిది దాచిపెట్టుకున్నది ఏమి లేదు అలా దేవుడు వాక్యం ఏది ఉంది అది మనము చెప్పాలి మన చెప్పాలి ఎదుర్చో ఏం చెప్తారో అది మనం చూడాలి తప్పైతే మనం దాన్ని గ్రహి తప్పైతే మనం చూడాలి అయితే తప్పు చెప్తున్నారని కూడా మనం గ్రహించాలి ఇది కాదని కూడా చెప్పొచ్చు వాళ్ళకి మనం సాధ్యమైన ఇక్కడికి మనము చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ అంటున్నాడు నీకు పాలు పంపులు లేవని పేతుడు ఒక సింహోన్తోని గారడి సింగునుతోని చెప్తా ఉన్నాడు ఇంకేమంటున్నాడు ఇరవై రెండు వచనంలో కాబట్టి ఈ నీ చడుతనము చూచు మానుకొని మారు నుండి ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయం ఆలోచన క్షమిపబడవచ్చును ఏమంటున్నాడు కాబట్టి నీ ఈ నీ చెడుతనము మానుకొని మారుమన్స్ నుండి ప్రభుని వేడుకొనుమని అక్కడ సీమోనుతోని పేతురు అంటా ఉండు ఒకవేళ నీరు ఉదయ ఆలోచన క్షమిపబడవచ్చును అట్లకైనా అని అక్క పేతురు ఒక సింహోన్తోని చెప్తా నీవు ఘోర దృష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాను ఎంత గ్రహించుడు ఒక పేతుడు పేతురికి వివేచన అక్కడ ఉంది కాబట్టి అతను గ్రహించిండు దూర దుష్టత్వంలో దుర్నీతిలో బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని ఒక పేదరు అంటా ఉన్నాడు అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా ప్రభును వేడుకునని చెప్పాను అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చింది బుద్ధి చేయమంటుడు అందుకు సీమోన్ అంటుడు మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు చేయండి నా మీరే చేయండి అని ఇక్కడ అడుగుతా అంత అంతటా వారు సాక్ష్యమించు ప్రభు వాక్యం బోధించు ఎరుశలేములకు తిరిగి వెళ్ళచ్చు సమరయుల అనేకుల గ్రామంలో సువార్త ప్రకటించు వచ్చిరి అంతటా సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించు ఎరుశలేములకు తిరిగి వెళ్ళచ్చు సమరయల అనేకుల గ్రామములకు సువార్త ప్రకటించు వచ్చి గ్రామం కూడా సువార్త ప్రకటించుతుంది ఈనాడు మన గ్రామంలో మనం కూడా ఉంటున్నాం మనం ప్రకటిస్తున్నామా చూడాలి మనం ప్రకటిస్తున్నామా దేవుడు వాక్యం మనం ప్రకటిస్తున్నామా జాగ్రత్తగా ప్రకటిస్తున్నామా మరి వాళ్ళకి చెప్తున్నామా ఈరోజు చెప్పుతున్నామా లేదా అని మనం ముందుకు వెళ్ళి చెప్తూనే ఉండాలి మనం ఏ పని చేసినా మనం ముందుకు వెళ్ళి చెప్తూనే ఉండాలి సాధ్యమైనక్కడికి మన బస్సులో కూడా ఎక్కడ వెళ్ళినా కానీ జాగ్రత్తగా చెప్పాలి ఎందుకంటే రోజు రైసోలకు బహు శ్రమలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళికుంటా చెప్పుకుంటే మనము పోవాలి కాబట్టి అనేక గ్రామంలో ఇక్కడ ఇక్కడ గ్రామంలో మరి ఇక్కడ వీళ్ళు ఏం చేసినట్ట బోధించు సువార్త ప్రకటించి ముందుకు వెళ్ళు వెళ్ళి ముందుకు వెళ్ళి పోతా ఉన్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరికి మనము చెప్పాలి చూడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మనము చెప్పుకుంటే ముందుకి వెళ్ళితేనంట దేవుడు అక్కడ తోడై ఉండి మనకు దేవుడు తోడై ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఎందుకంటే మనం దాచుకున్నాడు ఇది కాదు ఆనాడు మన్న ఇస్తే వాళ్ళు ఏం చేశారు ఆనాడు వరకే వాళ్ళు కూర్చుకొని తిన్నారు కానీ వాళ్ళు ఎప్పుడో దాచిపెట్టుకున్న మన్న ఏమైపోయింది కుళ్ళిపోయింది ఈనాడు ఇది ఒక మన్న మనకి ఇది ఇది జీవాహారం ఈ వాక్యం మనకి ఒక జీవాహారమే కాబట్టి ఈ యొక్క వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఏం చేయాలంటే మనము ప్రకటించుకోవడం ముందుకి వెళ్ళాలి మేము ఈ యొక్క రెండు నెలల నుంచి చిన్నపిల్లల మేము రెండు నెలల నుంచి ఆ రెండు నెలలు రెండు నెలల సంది చిన్నపిల్లలకి ఇప్పుడు ఇక్కడ రామ్నగర్లో ఒక ఇరవై మంది అక్కడ మా ఊర్లో పది మంది ఒక ఇరవై మంది పిల్లలకి ఏడో క్లాసు ఐదో క్లాసు మూడో క్లాసు నాలుగో క్లాస్ పిల్లలకి మొత్తం హిందుసే చుట్టుపక్క పిల్లలు కొందరేమో ఇల్లులు కట్టే వాళ్ళు అదే మేస్త్రి పని చేసే వాళ్ళ పిల్లలు ఈ పక్కకి వీళ్ళంతా మంది పిల్లలకి నా సాక్ష్యం చిన్న సాక్ష్యం ఒకటి చెప్తున్నారు అయితే అందరి పిల్లలకి ఏం చేసినామంటే చిన్నపిల్లలకి పిలిచి సిబిసి ప్రోగ్రామ్ ఆ యొక్క ప్రో ప్రోగ్రామ్ చేయమని అక్కడ పాస్టర్ అంకులు ఏం చేసినట్టే చేయండి అమ్మా అంటే సరని చేసినాము కంప్లీట్ ద సిబిఎస్ సిబిసి చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టెన్ టెన్ డేస్ క్లాస్ అన్ని ఇచ్చిండి అనమాట మాకు డేస్ క్లాస్ ఇచ్చిండు అయితే అతను ఏం చేసిన అంటే చెప్పండి చెప్తా ఉన్నాము ఆ చిన్నపిల్లలు అంతే ఏం చేశారంటే అందరికి చెప్పినాము చెప్తుంటే కతిమల చక్క మేము ఊరికెళ్తున్నాం మరి చెప్తా ఉన్నాం అందరిని నేర్చుకుంటా ఉన్నారు ఆ వాక్యాలు కూడా కంటత వాక్యాలు ఎంత ఎంత పెద్ద అంటే ఒక వాక్యం చెప్తా అంత పెద్ద ఉన్నాయి ఎబ్రి పదకొండు ఎనిమిది ఏముందంటే అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలిపినకు లోబడి తాను స్వాస్యంగా పొందనై ఉన్న ప్రదేశంకు బయలు వెళ్ళేను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళేను అది ఎరుగక బయలు వెళ్ళాను ఈ వాక్యాలను చెప్తే ఆ చిన్నపిల్లలు ఆ అన్యులైనా పిల్లలు ఏం చేశారంటే విన్నారు జాగ్రత్తగా విన్నారు విన్నప్పుడు చెప్పిన వాళ్ళకి జాగ్రత్తగా వినండి నాన్న జాగ్రత్తగా విని నేర్చుకోండి అంకులు ఆయన సారు వస్తాడు మీరు అతనికి చెప్పాలని నాలుగు గంట తాక్యాలు పెద్ద వాక్యాలు వాళ్ళకి తీసి చెప్పినా వాళ్ళు మంచిగా నేర్చుకున్నారు నేర్చుకొని పది రోజులలో నేర్చుకున్నారు ఇద్దరిద్దరు అక్క మేము పోతున్నామని చెప్తా ఉన్నారు అయ్యే ఏసు ఏంది ఏసు ప్రభావ ఇలాగ నేను నేర్చుకుంటున్నారు వెళ్ళిపోతురు నేర్చుకుంటున్నారు నేను బాధపడినా కానీ లాస్ట్ రోజు ఈ రోజు నానా ఆ అంకులు అన్నాడు ఈ రోజు ఈ రోజు చేయండి నాన్న అంటే పిల్లలు వెళ్ళిపోతున్నారు ఊరికి వెళ్ళిపోతున్నారు అని చెప్పినా చెప్తా అతను ఏం చేసిన సరే అమ్మా మీరు ఎప్పుడు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయండి అని మళ్ళీ ఆ పది రోజులు అయింది పదిహేను రోజులు నేర్పిస్తా ఉన్నా నేర్పిస్తా ఉంటే చూడ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అసలు దేవుడు చాలా గొప్ప దేవుడు ఆ పిల్లలలో ఉండి ఒక్కొక్కళ్ళు ఆ అంకులు రాగానే సారు వస్తుండని వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి మంచి తయారై అంత చేసిరు ఒక పద్దెనిమిది మంది పిల్లలు పిల్లలు ఇరవై మంది పిల్లలు ఉంటే కతిమ్మ వెళ్ళినారు పద్దెనిమిది మంది పిల్లలు ఏం చేసిరంటే వాళ్ళు ఒక్కొక్కరు నాలుగు కంటత వాక్యం ఇంత పెద్ద వాక్యాలు చెప్పు అంతే అన్యులే బాగా నేర్చుకున్నారు ప్రార్థన నేర్పించిన వాళ్ళకి ప్రార్థన నేర్పించిన వాక్యం నేర్పించిన వాళ్ళకి వాక్యం నేర్చుకుర్రు ప్రార్థన నేర్చుకుర్రు అన్ని నేర్చుకురు వాళ్ళు నేర్చుకొని అంకుల్ అంకులు పిలవంగానే నాలుగు నాలుగు వాక్యాలు చెప్పినారు నాలుగు నాలుగు వాక్యాలు చెప్పారు కానీ అక్కడ దేవుడు చాలా మహిమ పొందిండు ఇక్కడ నేను చేసిన దేవుడు చాలా మహిమ పొంది అక్కడ ఇక్కడ దేవుడు చాలా గనంగా చేసిండు ఆకో ఒక ప్రోగ్రామ్ మంచి గనంగా చేసిండు కాబట్టి చాలా బాగా పిల్లల జ్ఞానం ఎంత బాగుందంటే అసలు నాకు అర్థం దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చిండు వాళ్ళకైతే దేవుడే వాళ్ళ జ్ఞానం ఇచ్చి నడిపించి వాళ్ళ వాక్యాలు కూడా చెప్పిండు ఆ చిన్న పిల్లలు మనం ఇప్పుడు చిన్నప్పుడే చెప్పితే వాళ్ళు కానీ ఏడో క్లాస్ వీళ్ళు చెప్పిండ్రు మళ్ళీ ఏ ఊర్లకి వచ్చిరో ఆ ఊర్లలోకి వెళ్ళిపోతున్నాం అక్కన్ని కూడా చెప్పి వెళ్ళిపోయింది ఇక్కడ వెళ్ళిపోయారు మళ్ళీ మొన్న శనివారం రోజు అక్కడ మా ఇంటి దగ్గర పది మంది పిల్లలు వేసిన అందరు ఏమంటారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలే చదివినారు అక్కడంతా ఆ పిల్లలంతా కూడా నేర్చుకుని రెండోళ్ళ నేర్చుకున్నారు డ్యాన్స్ కూడా ఆడేరు ఇక్కడ కూడా డ్యాన్స్ ఆడినారు అక్కడ కూడా డ్యాన్స్ ఆడరు ప్రోగ్రామ్ దేవుడు పాట మీరు చేసిరు చాలా బాగా చేసిరు అక్కడ రెండేళ్ళ పాప కూడా చేసింది కానీ చేతులు కట్టుకోమంటే కూడా చేతులు కట్టుకున్నారు అంతే అన్నిలే ఒక్కళ్ళు పిల్లలు క్రైస్తవ పిల్లలు లేరు అక్కడైనా అన్నిలే ఇక్కడైనా అన్నిలే దేవుడు సువార్త ప్రకటించిన కానీ నేను డ్యూటీ చేసే కాడ చాలా మంది యవనస్తు చాలా మంది పాడవుతున్నారు చాలా బాధ అనిపిస్తుంది దేనానికి అందరూ చూస్తున్నాం మనం అందరం చూస్తున్నాం చాలా యవనస్సుల కోసం మనం అందరం అందరం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి మనం అందరం యవనస్తులు చాలా మంది భయంకరంగా పాడవుతున్నారు చదువుకున్నారు కానీ చాలా భయంకరంగా స్మోకింగ్ ఆడపిల్లలు కూడా నేనైతే కళ్ళతో చూస్తున్నా అడిగిన ఒక కూడా నేను అడుగుతున్నా వద్దు నాన్నట చేయొద్దు కూడా కొందరేమే వింటున్నారు కొందరేమో ఇక వేరేగా ఎందుకు అన్ని అంటూ మాట్లాడుతుంటాడు కానీ దేవుడు వాళ్ళందరినీ కూడా మార్చాలి మనం అందరం చేస్తున్నాం యమనస్సుల కోసం ఇంకా భారం కలిగి యవనస్సుల కోసం మన దేశం కొరకు మనం ప్రార్థన భారం కలిగి ఇంకా భారం కలిగి మనము చేయాలి టైం దొరికితే వాళ్ళ కోసం ఒక అర్ధం గంటన ఎక్కువ చేయాలి చాలా చాలా భయంకరంగా దినాలలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడ పేతుడు కూడా ఏం అక్కడ ప్రకటించిండు కాబట్టి అక్కడ సార్ ఎవరు పిలిప్ ప్రకటించిన సమరయ గ్రామం ప్రకటించిన బాప్సం పొందిరు పేతురు వ్యూహాన్ని వచ్చిరు కాబట్టి ఆ గ్రామంనికి ఏమైందంటే సంతోషము కలిగింది సువార్త కూడా ప్రకటించు మనం ప్రకటిస్తే అందరు వింటారు ప్రకటిస్తే అందరూ కూడా వింటారు అందరూ కూడా వింటా ఉంటారు చాలా మంది పోతా ఉంటారు మేము చేసే రోడ్డు మీద లేడీస్ అంతా పోతే వాళ్ళందరూ కూడా మేము చెప్తుంటే వింటారు మనం అందరం కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ మనము సాధ్యమైన అక్కడికి మనం పోతున్నాము చెప్తున్నాము అందరం పోతున్నాము అన్న కూడా అక్కడికి వెళ్తా ఉన్నాడు చంద్రశేఖర్ అన్న కూడా ట్రైబల్ ఏరియాకి వాళ్ళు కూడా వాళ్ళైతే ఇంకా మరి భారం ఆ సేవ ఇంకా భారమైన సేవ అక్కడ వాళ్ళు కూడా వెళ్తా ఉన్నారు అన్న వాళ్ళు వెళ్తున్నారు మనం ఇక్కడ లోకల్నే చేస్తున్నాం వాళ్ళు అక్కడ వెళ్తున్నారు ఏసరాజర్ అక్కడ అందరూ వెళ్తా ఉన్నారు వాళ్ళు కూడా భారం కలిగి సేవ చేస్తారు వాళ్ళకు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం మనం ప్రార్థన చేస్తున్నాము దేవుడు సేవ కూడా మనం భయంకరంగా మనం చేయాలి టైం మనకి లేదు ఎక్కడ పడితే అక్కడ భయంకరంగా ఉన్నారు ఎవరు తలంపులు భయంకరమైన తలంపులలో ఉండిపోతున్నారు భయంకరం భయంకరం కుటుంబాలలో సమస్యలు అయితే భయంకరంగా పిల్లలే భయంకరంగా ఉన్నారు చాలా మంది పిల్లలే ఎవరినసలే పాడైతా ఉన్నారు ఇట్లా మాకు ఇట్లా ఇట్లా మా పిల్లలే ఇట్లా మా పిల్లలు అని చెప్తుంటే నాకు అని మా బాధ అనిపిస్తుంది హిందీ దేవుడు ఐస్ ప్రభా అని ప్రార్థన చేసేస్తా మా వినస్తు మనం అందరం చేస్తున్నాము ఇంకా భారం కలిగి మనం ప్రార్థన చేయాలి మన దేశం కోసం మనం ప్రార్థన చేస్తున్నాము ఇంకా చేస్తున్నాము ఇంకా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి మన దే మన గ్రామాలు కూడా మారాలి మన రాష్ట్రాలు కూడా మారన్ని మన దేశాలు కూడా మనం మారాలి మనం ఇంటికాడ సమయం దొరికితే ఇంటికాడ కూడా కూర్చొని మనము ప్రార్థన చేయాలి కాబట్టి ఆనాడు సౌలు సౌలుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి అపోసుల కార్యంలో తొమ్మిదంలో దేవుడు ఆయన దర్శించింది కాబట్టి పౌలుగా మారి ఆయన ఈ సువార్తలు రాసిండు కాబట్టి సంఘాలకి రాసుకుంటే ఆయన ముందుకు వెళ్ళిపోయిండు ఈ రోజు దేవుడు మనకు ఇస్తాడు జ్ఞానం చాలా జ్ఞానం మనకు కూడా దేవుడు ఇస్తా ఉంటాడు ఇంకొక సాక్ష్యం ఎంతంటే ఒక అంకులు వాళ్ళ కూడా కోటి కేసు ఉండే వాళ్ళ పాపనా వాళ్ళు వాళ్ళు కేసు ఉండే అక్కడ దేవుడు కార్యం చేసినాడు కేసు పొట్టి వేసిండు ఇంకొక వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది కోట్ల అప్పు కూడా ఉంది ఆ ప్రార్థన కూడా వేసినాం దేవుడు కార్యం ఆ నాలుగు కోట్లు అప్పు కూడా తీసాడని మేము ప్రార్థన చేస్తున్నాము అలా అది కూడా పోతుంది మేము ధైర్యంగా ఉంటున్నాం చెప్తారు ఆ ప్రార్థన కూడా చేస్తున్నాం దేవుడు కార్యం నమ్ముతున్నాము అనేకుల ద్వారా మమ్మ మధ్యలో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు చిన్నపిల్లలకు దేవుడు శువార్థ ప్రకటిస్తున్నాం పెద్దలకు చెప్తున్నాము అందరికీ చెప్తున్నాము దేవుడు కార్యం చేస్తుండం దేవుడు మహిమ పొందిండు దేవుడే మహిమ పొందిండు ఎవరు కాదు దేవుడే మహిమ పొందిండు ఆ చిన్నపిల్లల ద్వారా దేవుడే వాక్యం ధర మాట్లాడం దేవుడు అక్కడ దేవుడు కార్యాలు ఇక్కడ చేసిండు అక్కడ మా ఊర్లో కూడా దేవుడు కార్యాలు చేసిండు దేవుడు గొప్ప దేవుడు దేవుడు గొప్ప దేవుడు చెప్పిన వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరంటే ఏసుప్రభువే అన్నారు పిల్ల ఆ చిన్న పిల్లలందరూ యేసుప్రభు అక్క ఏసుప్రభు అని నమ్మిరు ప్రార్థన నేర్పించిన వాళ్ళకి నేర్చుకొని కూడా వాళ్ళు ఒక విత్తనం దేవుడు వాక్యం అనే విత్తనం వాళ్ళ లోపల వేసిన వాళ్ళకి చెప్పిన దేవుడు విత్తనం ఒక రోజు కాకుండా ఒక రోజు దేవుడు ఫలను తీసుకో ఒకరు పది ముప్పై మందిలా ఒక పది ఇద్దరు ముగ్గురన్నా రక్షణ పొందిన చాలు దేవుడు అట్లా కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ అంటుండు అంతట వారు సాక్ష్యమిచ్చు ప్రభు వాక్యం బోధించు యర్షులేము నాకు తిరిగి వెళ్ళచ్చు సమరయుల అనేకుల గ్రామంలో శువార్త ప్రకటించు వచ్చి సువార్థ మనం ప్రకటిస్తుంటే చిన్న కాదు పెద్దగా చిన్నపిల్లలే కానీ పెద్ద పిల్లలు మనం సువార్థ ప్రకటించాలి ముందుకు వెళ్ళిపోతే దేవుడు మనకి తోడయ్యిండి నడిపించి దేవుడు కార్యాలు మన జీవితంలో మన కార్యాలు మనం చూడొద్దు మన సొంతము మనము చూసుకుంటూ పోదు దేవుడు దేవుడు పని మనం చేస్తే దేవుడు మన పని చేస్తూ ఉంటాడు దేవుడు మా జీవితంలో కూడా మస్తు కార్యాలు నాకు భయంకరంగా కష్టం ఉండే భయంకరంగా శోధనలు ఉండే దాని నుంచి కూడా విడుదల వేసి ఇక్కడ బ్రదర్ కూడా సేవలో వాడుతు వాడబడుతుండే దేవుడు అందరూ మీ ప్రార్థన నా ప్రార్థన తక్కువ మీ ప్రార్థన ఎక్కువ మాకు మీరందరూ మా కోరకు ప్రార్థన చేసింది కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ దేవుడు ఈ ఒక చిన్న వాక్యం సాక్ష్యం దేవుడు దీవించిన గాక దేవుడు మమ్మల్ని కూడా బలంగా వాడుకోవాలని సొంత ప్రార్థనలా చేయండి చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక ఆమెను థ్యాంక్ యూత్రం పరిశుద్ధి రామయమల రాజానికి వందనాలు తండ్రి ఏసుకృష్ణ రజానికి వందనాలు తండ్రి భాగ్యంధర మీరు మాత మాట్లాడిన దేవానికి వందనాలు మీరే మాట్లాడిన రాజా దేవా మిమ్మల్నే మేము మహిమ పరచాలి నీ మహిమ ఏ మనుషుడు దొంగలించడానికి వీలేదు దేవా నీ మహిమ నీకే రావాలి ఏ మనుషుడికి రావడానికి వీలేదు దేవానికి స్తోత్రం దేవా మేమువ్వరం కాదు దేవా నువ్వే గొప్ప వాడివి దేవాన్ని కేవలం నీ పనిమూట్లం దేవా మమ్మల్ని వాడుకుంటున్నావు దేవా దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా వాక్యంధార మీరు మాత్రం మాట్లాడినా దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా మమ్మలముడు బలంగా మీరు వాడుకొని దేవానికి స్తోత్రం చెల్లిస్తూ మా ప్రార్థన మీ దీపానికి చేర్చుకొని ప్రతి అంశాలకి విజయాన్ని దయచేసి మా ప్రార్థన దీపానికి చేర్చుకొని నేను ఆమానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసుకృష్ణలు నడుచున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ సిస్టర్ రేణుకా సిస్టర్ ప్రేజల సిస్టర్ అంశాల కోసం ప్రార్థించండి సిస్టర్ రేణుకా సిస్టర్ ప్రేజలర్ పరిష్కరానికి స్థూత్రం తండ్రి గృహదేవానికి వందనాలు రజి ప్రభా రవిచల్ల బ్రదర్ విష్ణు ప్రార్థిస్తుంది తండ్రి బ్రదర్ని ముచ్చండి తాకండి ప్రభా కిడ్నీ ప్రాబ్లం నుంచి సుస్థత దాయి చేయండి ప్రభానకు మంచి ఆ చేయండి మన హార్ట్ కూడా మంచిగా ఫంక్షన్ కావాలా ప్రభ నా రాజా శ్రీనివాస్ బ్రదర్ విష్ణు ప్రార్థిస్తుంది తండ్రి బ్రదర్ని కూడా ముట్టండి తాకండి ప్రభా రజా స్వస్థపరిచండి తండ్రి నా ప్రభానికి వందనాలు రోజ కామమ్మ కామమ్మ సిస్టర్ వేష్ కామమ్మ రామచంద్ర రాకేష్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వాళ్ళ క్యాన్సర్ సంపూర్ణంగా హీల్ కావాల ప్రభా నా ముక్తి స్వస్థపరిచండి ప్రభా రీ నా సిస్టర్ విష్ణు అయి ప్రార్థిస్తున్నాం తండ్రి తాకండి ప్రభా పక్షపాతం నుంచి బాధపడుతుంది తండ్రి నా ప్రభా పడక నుంచి నువ్వు లేవనిచ్చండి ప్రభా నా రజ బ్రెయిన్ ట్యూమర్ నుంచి కూడా ప్రభా నారాజా నువ్వు విడుదల దయచేయండి ప్రభా స్వస్థత దయచేయండి నా ప్రభావాల బాబు ఎందుకు తరగ చదువుతుంది ప్రభా బాబు మంచి మార్పులో పెట్టి పాస్ కావాలా ప్రభా జ్ఞానం తండ్రి అనస్త అమ్మ విషయం ప్రార్థిస్తుంది తండ్రి కాలు కూడా ప్రభా సక్సెస్ కావాలా ప్రభ దీవాన్ని మొత్తి స్వస్థపరిచి మంచి ఆరోగ్యము దయచేయండి నా ప్రభానికి వందనాలు రజా రషిక అనే పాపను కూడా చెయ్యి ఇన్ఫెక్షన్ ఉందంట ప్రభా ఇన్ఫెక్షన్ పోవాల ప్రభా నువ్వు తాకండి స్వస్థపరిచండి వేసి ప్రభా సుందర విష్ణు ప్రార్థిస్తుంది తండ్రి నా ప్రభా నీకే బంధనాలు రజ ఆయనకున్న దయచేయండి ప్రభావతం త్రాగు పొందాల ప్రభా కుటుంబంలో కూడా శాంతి సమాధానం ఇబ్బంది ఆకలి స్వామి బ్రదర్ వాళ్ళను కూడా ముట్టండి తాకండి ప్రభా సర్జరీ ఉందంట ప్రభా సర్జరీలో నువ్వు సక్సెస్ చేయండి ప్రభ నువ్వు పరమ వైద్యుడు అండి నువ్వు స్వస్థపరిచండి ప్రభా ఇంకెవరు ప్రభ ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభ నా రజను పరమ వైద్యుడు అండి ప్రతి బిడని స్వస్థి విడతలో దయచేసి వేసి నా ప్రభా వాళ్ళకున్న ప్రతి పెన్షన్ని తీసేసి కుటుంబంలో శాంతి సంవాదనం నెమ్మదిని దయచేసి అద్భుత ఆశ్చర్యకారాలు తెలిగించేస్తున్నాడు తండ్రి ఆమె ఆశీర్వాదం సార్ మనోజ్ బ్రదర్ నియోతుందా వినిపిస్తుంది బ్రదర్ ఆశీర్వాదం వింటుంది మీరు స్వయంత్రం వాక్యం ద్వారా మాట్లాడు వాక్య మా ఫలింప చేసి ఈ వాక్యం ద్వారా మా జీవితం వెలిగించి ఈ వాక్యం మాకు జీవం ఈ వాక్యం మాకు పెలుగు కనుక దివా మాకు సహాయించని నా దివా నడిపించమని నేసి దొరుక కృప సమాధానం శాంతి చెప్పే మనకు ప్రతి కుటుంబంకు సమాధానం కృప తోడు కాకన్స్ says the brother says the lord says the lord says sister brother says the lord says the lord